జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురుపరంపరాం ఓ భద్రంకర్ణేనుమదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూతాయుస్తి ఇంగోశ్రవాస్తిన పూషా విష్మేదా స్వస్తి నష్టర్క్ష్యోనిష్టమై స్వస్తి నో బృహస్పతి శాంతి శాంతి శాంతిశాశాంతిరోధో నోత్పత్తి బద్ధో నుర్న వై ము పరమాత సో నరోధ నచ ఉత్పత్తి ప్రళయము లేదు సృష్టి లేదు ఇప్పుడు నెక్లెస్ సృష్టి ప్రళయాలు ఉన్నాయా నెక్లెస్కి నెక్లెస్ నెక్లెస్ మిథ్యా నెక్లెస్ అనేది ఏమీ లేదు ఉన్నది బంగారమే కాబట్టి ఏమీ లేని దానికి సృష్టి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు వంధ్యాపుత్రో నా రూపేణ మాయయావా నాయతే అని ఇలా ఏదో ఉంది వంధ్యాపుత్రుడు అంటే అమ్మా ఆ అమ్మగారికి సంతానం లేదు ఆమె కొడుకు అదే అనమాట వంజాపుత్రుడు అంటే ఈ వంజాపుత్రుడు ఉన్నాడు వీడు స్వరూపం చేత పుట్టాడు అంటారా లేకపోతే మాయ చేత పుట్టాడా ఎలా పుట్టాడు పుట్టడం ఏంటండి పూర్తిగా లేదు పూర్తి పుట్టుక లేకపోతే ప్రళయము కాబట్టి సృష్టి ప్రళయములను ప్రతీతి రూపంగా అర్థం చేసుకోవాలి కానీ ఒక క్రమంలో ప్రథమంలో సృష్టి తర్వాత అలాగా ఒక క్రమంలో మామూలుగా మీరు ద్రవ్యప్రధానమైన సృష్టిలాగా ఈ జగత్తు యొక్క సృష్టిని మీరు అర్థం చేసుకుంటే అది సెట్ సెట్అవుట్ అది వర్కౌట్ కాదు కాంట్రడిక్షన్స్లో పడిపోతుంది దాన్ని ఎవరూ వర్కౌట్ చేయలేదు దిట్ ఈస్ ఎ ఛాలెంజ్ యూ కెనాట్ వర్క్ ఇట్ అవుట్ ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ వచ్చేస్తాయి అయితే థియాలజీలో ఏం చేస్తారంటే కాంట్రవర్సీస్ని ఒక జబర్దస్తి వ్యవహారంగా వాటిని అన్నింటినీ కప్పిపుచ్చుతారు ఈ ఎక్కడో ఒక స్వామి రామతీర్థం చక్కగా డిస్క్రిప్షన్ ఇచ్చారు నాకు సంఖ్య గుర్తులేదు అది పూర్వం ఈ మనిషిని ఈ గానుక్కు కట్టేవారు మనిషిని తీసుకెళ్లి గానుక్కు కట్టేయటం చైన్స్లో అన్నమాన్ నికుమార్ దేవుల్లో రాజకీయ ఖాయిల్ని అలా చేసేవారు వేరే సావర్కార్ని అలా చేశారు దానికి కట్టేస్తే ఆ ఆ కాడకి ఆ యోక్కు కట్టేస్తే దాన్ని తిప్పుతూ ఉండడమే తిప్పుతూ ఉంటే నూనె వస్తుంది అలా చేసేవారు ఆ రకంగా ఉపనిషద్వాంగ్మయాన్ని గీతని దానికి చైన్స్ వేసి బిగించేసి థియాలజీ అనేటువంటి యోక్కు కట్టేసి అని ఇలా ఇలా డిస్క్రైబ్ స్వామి రామతీర్థం ఆ గానుగాడితే ఏమొస్తుందా దాని గురించి అంటే ఆర్థడాక్సీ అండ్ అబ్స్క్యురాటిజం వస్తుంది అంటే అమేజింగ్ అలా డిస్క్రైబ్ చేశారా కాబట్టి శంకర భాష్యం ఉపనిషత్తులు గీత తీసుకోవటం తీసుకుని దాన్ని థియాలజీకి కట్టేయడం ఇంకా నో థింకింగ్ నో రేషనల్ అవుట్లు జాస్ట్ దాన్ని అలా కట్టి పెట్టేయడం అంటే దాని నుంచి మీకు సర్వాత్మభావం వేము రావు ఎలా వస్తే సర్వాత్మభావం అని చాలా చక్కగా వర్ణిస్తాడు ఆయన కాబట్టి మీరేం మాట్లాడకుండా ప్రతిదానికి తల ఊపితే పర్వాలేదు కానీ ఏవో కొన్ని కథలు చెప్పి వాడు చెప్తూ ఉంటాడు వినివాడు వింటూ ఈ కథాకాలక్షేపం ఒకటి బాగా అలవాటు తర్వాత ఏమంటారు అంటే నేను మన రాజమండ్రి సభలో చెప్పాను రాజమండ్రి సభలో చెప్పడం అంటే వాడిని నక్సల ఇట్లాంటి వాడు అయి ఉండాలి వెళ్తే ఎలా హీ మస్ట్ బి ఎ కైండ్ ఆఫ్ ఎ నక్సలైట్ దెన్ ఓన్లీ హీ వింటాలి ఎ కైండ్ ఆఫ్ శాస్త్ర నక్సలైట్ అయి ఉండాలి నేను ఏమని చెప్పాను శ్రవణం అంటే చెవితో వినడం కాదు చెవితో వింటే అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది కానీ శబ్ద ప్రమాణం ఎందుకు అవుతుంది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది చెవితో వినడం అంటే కంటితో చూసినా చెవితో విన్నా ప్రత్యక్ష ప్రమాణం అంటారు దాని శబ్ద ప్రమాణం అనరు ఆత్మస్వరూపాన్ని వినమంటే చెవితో వింటే అదే లాభం లేదు ఆత్మతో వినాలి చెవితో వింటే లాభం లేదు మనస్సుతో వింటే లాభం లేదు బుద్ధితో వింటే లాభం లేదు అహంకారంతో కూడా వింటే లాభం లేదు ఆత్మతో వినాలి ఆత్మతో విన్నా అవుతుందండి అంటే వీటన్నిటినీ సస్పెండ్ చేస్తే సంభవం చెవి ఉంటుంది కానీ ఈ మధ్యలో ఉన్న అహంకారము బుద్ధి మనస్సు వీటిని సస్పెండ్ చేసి పూర్తి ఓపెన్ మైండెడ్నెస్ ఓపెన్ అండ్ ఎంటీ మైండ్ ఉంటే అప్పుడే మీకు శ్రవణం సాధ్యం అలాగంటే శ్రవణం ఎవరు చేయరు చాలా అటువంటి శ్రవణం ఒకటి ఉంటుందని కూడా జనానికి తెలియదు అంచేతనే చెప్పాల్సి వస్తుంది తెలియదు కాబట్టి చెప్పాలి పండితుడు మరి ఆమాత్రం గ్రహించుకోగలిగితే దేవుళ్ళ టేక్ ఇట్ ఫార్వర్డ్ వాళ్ళకి అహంకారం అడ్డొస్తే అది వాళ్ళ ఇష్టం అన్నీ ఉన్నాయి వాళ్ళ ఇష్టం వాళ్ళు సో ఆ విధంగా కాబట్టి మీరు కథాకాలక్షేపం వల్ల ఏమి ఉపయోగం అండి కథాకాలక్షేపం వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది ఇదేదో స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది తప్ప అది వికాసానికి ఉపయోగపడదు ఎనీవే సో ఈ సృష్టి ప్రళయములన్నవి వాటిని మీరు యథార్థంగా కాషస్గా అప్రోచ్ చేస్తే వాటిని సెటిల్ చేయటం సంభవమే కాదు ఒక పాయింట్లో సృష్టి ప్రళయాలని చెప్తాం కల్పయేత్ సోభిశంకిత అన్న తోట మీకు చెప్పాను అందుకు మించి వాస్తవంగా సృష్టి ప్రళయాలు అనేవి లేవు నా నిరోధో నా చోత్పత్తి దీని మీద మాట అంటారు ఏమంటారంటే ఆయన శబ్దాది రూపం భువనం సమస్తం ఆయన స్టెప్ వైజ్ బోధిస్తారు ఇది సద్దర్శనంలో వస్తుంది ఆ స్టెప్ వైజ్ వాడు అర్థం చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ే వాడు అర్థం చేసుకోలేకపోతే వాడికి నెక్స్ట్ స్టెప్ అర్థం కాదు సహజంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ సకల జగత్తు ఉంది దీని సృష్టి ప్రళయాల గురించే కదా నువ్వు మాట్లాడుతున్నావు అసలు జగత్తు అంటే ఏటో చెప్పముంది ఈ జగత్తును ఎవడు సృష్టించాడని వీడు మేమాంస చేస్తాడని తప్పిస్తే అసలు జగత్తుని ఎవడు సృష్టించాడో తెలుసుకునే ముందు జగత్తు అంతే ఏమిటో తెలియాలా అక్కర్లేదా జగత్తుని ఎవడు సృష్టించాడు మరీచి ప్రజాపతి సృష్టించాడు లేదా కశ్యప ప్రజాపతి సృష్టించాడు లేదా గాడ్ ఇన్ హెవెన్ సృష్టించాడు ఎవడికి చూసిందో వాడు చెప్తాడు వాడెవడు సృష్టించడానికి ముందు ఎక్కడున్నాడు ఎక్కడ నిలబడ్డాడు సృష్టికి పూర్వం వాడు ఎక్కడ నిలబడ్డాడు ఇలాంటి సమస్యలు వస్తాయి కదా అంటే స్పేస్ అనేది దాని గురించి ఇంకా మాట్లాడకూడదు ఎక్కడో ఒకటి నిలపడాలి కదా సృష్టికి పూర్వం విగ్రహం ఉన్నవాడా విగ్రహం లేనివాడా విగ్రహం ఉంటే సృష్టి తర్వాత పంచభూతాలు రావటం వాటి నుంచి దేహం నిర్మాణం అవడం అదే మాటది సృష్టి పూర్వమే విగ్రహం ఉంటే పంచభూతాల తర్వాత ఎప్పుడు పుడతాయి పంచభూతాలు ఈశ్వరుడు మాయాశక్తి మహత్తత్వము అహంకారము పంచ సూక్ష్మభూతాలు వాటి నుంచి పంచ స్థూలభూతాలు అప్పుడు భౌతిక దేహం వస్తుంది ఆ భౌతిక దేహం యొక్క లాస్ట్ స్టెప్లో రావాల్సిన భౌతిక దేహం ముందే ఉందంటే నువ్వు ఇంకేం సృష్టి గురించి మాట్లాడినట్టు లేదు దేహం లేకుండా సృష్టి చేసేటే ఉంటాయి దేహం లేకుండా చేసే డూ అంటే ఎవడు ఈ డూ ఈ డూ ఎవటంటే హూఈ దేహము ఒక పర్టికులర్ పరిచ్ఛేదం లేని చోట ఈ డూ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు చేసేది వాడెవడు ఉంటావు కదా అసలు వాడు వాడు ఎవడో ఒక ఆకారం లేకుండా ఈ డూయే కుదరదు కదా ఓకే నిరాకారుడు నిరాకారుడు ఎవడో ఉండడు నిరాకారమైన తత్వం ఉంటుంది నిరాకారుడు ఉండడు పోని మేము అలా ఊహించుకుంటాం ఉండే అంటే ఆ పోనీ ఆ నిరాకారుడు ఎక్కడున్నాడు అంటాం స్వర్గంలో ఉన్నాడు సృష్టిపూర్వం స్వర్గం ఉందా ఇట్ డజంట్ వర్క్ తర్వాత వీటన్నిటికంటే ఇంకొక పెద్ద సమస్య ఉంది ఈ సృష్టిలో ఈ హెచ్చు తగ్గులు ఎందుకున్నాయి ఈ హెచ్చు తగ్గులు ఎందుకు పెట్టారు ఎవడు పెట్టాడు ఆయనే పెట్టాడు దేవుడే పెట్టాడు అన్నారు పెట్టాడు అలా పెట్టాడు వాళ్ళకి అనుకూలంగా చేసి మాకు వ్యతిరేకంగా చేశాడు ఎందుకంటే సో ఇప్పుడు వర్గీకరణ దెబ్బలాట అదే ఆ రిజర్వేషన్ వాళ్ళు కొట్టుబోతున్నారు మాకేం రావట్లేదు అలాగే ఈ దేవుడు రాయిలాయి చేసినట్లయితే ఇంత అన్యాయం ఎందుకు చేశాడు కొంతమందికి లాభాలు చేకూర్చి అమెరికా మేమేమో పొద్దున్న నుంచి సాయంకాలం లెక్క దేవుడికి పూజలు పోయి మనం చేస్తాం సంపద అంతా అమెరికా వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు ఏ పూజలు చేయరు ఏమిటి దేవుడు అసలు బుర్ర ఉన్నవాళ్ళు అంటారా లేదన్న వాళ్ళు అంటారా కే బాధ వాళ్ళకి ఏంటండి మన ఏమో వాళ్ళకి సంపదలు ఇస్తాడు పూజలన్నీ మన దగ్గర తీసుకుంటాడు సో ఈ రకంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్అౌట్ లైక్ దాట్ ఈ వైషమ్య నైర్ఘుణ్యములోని కొన్ని చోట్ల సమాజంలో చూసేటువంటి హింస దుఃఖము చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇంత దుఃఖాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడా అనిపిస్తుంది అంత శాడిస్ట్ అయిపోతాడు భగవంతుడు అలాంటి దుఃఖాన్ని కూడా సృష్టించగలిగాడు అంటే అంటే భగవంతుని యొక్క శాడిజంకి హద్దే అని అనిపిస్తుంది కాబట్టి భగవంతుడి జోలికి వెళ్లకుండగా ఈ సృష్టిని ఏమైనా సెటిల్ చేస్తే మంచిది దీన్ని భగవంతుడికి దాన్ని డైరెక్ట్గా ముడిపెడితే సమస్యలు వస్తాయి ఇంకేత భగవాన్ రమణ మహర్షి ఏమంటారంటే శబ్దాది రూపం భువనం సమస్తం ఈ భువనం అంటే ఏమిటి ముందు నువ్వు అది అర్థం అంటే శబ్దాది రూపం శబ్దస్పర్శ రూపరస గంధములు తప్ప మరొకటి లేదు అంతే భువనం అంటే మీరు వినేది చూచేది స్పృశించేది ఆఘ్రానించేది ఆస్వాదించేది ఐదింటికి భువనము పేరు మీరు వాటికి పేర్లు అవేకం పెడతారు మీరు వినిదాన్ని ఇది కర్ణాటక మ్యూజిక్ అంటారు అది శబ్దం త్యాగరాజ కృతి అంటాడు శబ్దం అది నువ్వు ఇన్ని పేర్లు పెట్టక ఇంకా శబ్దం వీడు బ్రాహ్మణుడు అంటాడు రూపం ఇది లడ్డు అంటాడు రసం మీరు చక్కగా అనుకూలంగా ఉండే పేర్లు పెట్టుకున్న సత్యం అనుకుంటే ఎక్కడ కుదురుతుంది మీ శబ్దస్పర్శ రూపరస గంధము తప్ప ఇంకోటి ఉంటే చెప్పండి మీరు ఇంకొకటి లేదు శబ్దాది ముందు అర్థం చేసుకోవాలి అంటే నేను త్యాగరాజకృతులు లేవన్నా అని అనుకోరుదు అది శబ్దంలో ఇంక్లూడెడ్ త్యాగరాజ కృతి శబ్దంలోనే ఇంక్లూడెడ్ అయిపోతుంది ఎవడైనా ఎవడనైనా తిట్టుకుంటుంటే అది కూడా శబ్దంలోనే ఇంక్లూడ్ అయిపోతుంది ఎవరిథింగ్ ఈజ్ శబ్ద ఎవరిథింగ్ ఈజ్ రూప దేవుడు రూపము రూపమే వీడి రూపము రూపమే ఎవడో వాడి రూపం కూడా రూపమే శబ్దాది రూపం భువనం సమస్తం అయితే ఏం తేలినట్టు శబ్దాది సత్యేంద్రియ వృత్తి భాష్యం శబ్దము ఉంది అంటే శబ్దము యొక్క సత్త ఉంది శబ్దము ఉంది అనేది ఎలా నిర్ధారితమవుతుంది ఆ చెవి యొక్క శక్తి వల్ల నిర్ధారితమవుతుంది చెవి యొక్క శక్తి లేకుండా శబ్దము యొక్క సత్తా నిర్ధారితం కానే కాదు కన్ను యొక్క శక్తిని బట్టి రూపము నిర్ధారితమవుతుంది కాబట్టి భువనమంతా శబ్దాదులు తప్ప మరొకటి కాదు ఈ శబ్దాదుల యొక్క ఉనికిని ఇంద్రియ శక్తులు నిర్ధారిస్తూ అంటే ఇంద్రియ శక్తుల భిన్నంగా మీకు శబ్దాదులు ఉండనే ఉండదు కాబట్టి భువనాన్ని శబ్దాదుల్లో మీరు రిడ్యూస్ చేస్తారు శబ్దాదులను ఇంద్రియ శక్తులలో రిడ్యూస్ చేస్తారు అప్పుడు ఏమిటవుతుంది సత్యేంద్రియాణం మనస్సో వశే స ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా మనస్సు యొక్క అధీనంలో ఉంటాయి మనస్సు ఉంటేనే ఇంద్రియ శక్తులు ఉంటాయి మీరు నిద్రపోతే మనస్సు లేదు ఇంద్రియాలు లేవు గోళకాలు ఉంటాయి అంతే అందువల్ల కన్ను కన్ను ఆపరేషన్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఇంకొక అన్ను తీసుకొచ్చి ఆ కన్ను ఎప్పుడు కనపడుతుంది వీటి తెలివి రావాలి ముందు ఎనస్టీషియా నుంచి బయటకు వచ్చాకనే కన్ను కనబడ్డాయి ఈ లోపల ఎనస్తీషియా నుంచి బయటికి రాకుండానే చూసేస్తూ ఉంటాడని అనుకోద్దు కాబట్టి మనస్సు ఉంటేనే ఈ ఇంద్రియ శక్తులన్నీ ఉంటాయి ఓకే సో అయితే వాట్ ఈజ్ ది కంక్లూషన్ మనోమయం తద్భువనం భామహత్ భువనం మనోమయం భనామహ భువనం అని ఏదైతే అంటున్నావో అది మనోమయము అంటే మనస్సు చేత నిర్మాణమైనదే తప్ప వేరే ఏమీ లేదక్కడ మనోమయం తద్భువనం భామ మనస్సే ఉంది ఇంకేం లేదు ఐస్ హోటల్ అన్న హోటల్ ఎప్పుడైనా విన్నారా ఐస్ హోటల్ అని ఐస్లాండ్ క్యాపిటల్ రిగ్జెవిక్ అనేది ఉంది దానికి దగ్గరలో ఉంది ఐస్ హోటల్ అక్కడ మొత్తం అంతా ఐస్లోనే ఐస్లోనే హోటల్ ఉంటుంది ఐసేది బెడ్ కూడా ఐసే అంతా ఐస్ తప్ప ఇంకే ఉండదు ఐస్ మరి చల్లగా ఉండదంటే బయట బయట టెంపరేచర్ మైనస్ యాభై డిగ్రీలు ఉంది ఇప్పుడు ఐస్ చల్లగా ఉంటుందో వేడిగా ఉంటుందా వేడిగానే ఉంటుంది కాబట్టి ఏం సమస్య కాదు చల్లగానే ఉండాలి అదే కరిగిపోతే వీడి బెడ్ ఉండదు అక్కడ ఏమండే కాబట్టి ఐస్ ఇగ్నూస్లో ఉంటారు అది మంచి వెచ్చగా ఉంటుంది ఏమో సమస్య అంటే కాబట్టి ఐస్ హోటల్లో వాడు డ్రాయింగ్ రూమ్ అంటాడు డ్రాయింగ్ రూమ్ అంటే ఏంటండి ఐస్ బెడ్ అంటాడు ఐస్ రూమ్ నెంబర్ ట్వంటీ అంటాడు అదేమిటా రూమ్ నెంబర్ ట్వంటీ ఐస్ అంచేతనే వాళ్ళకి వేసంకాలం వచ్చినప్పుడు ఈ అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు అక్కడేవో ఉండదు అక్కడేవో ఉండదు అక్కడ ఇంకా టెంపరేచర్ పెరుగుతోంది రేపటి నుంచి జీరోకి వచ్చేస్తుంది టెంపరేచర్ అంటే రెండు రోజుల ముందే పెట్టే బేడా సత్తుకుని తరిగిపోతుంది ఇంకేం ఉండదు అక్కడ తర్వాత మళ్ళీ శీతకాలం వచ్చిన వెంటనే వెళ్ళి అన్నీ తవ్వుకుని మళ్ళీ ఐస్ హోటల్ నిర్మాణం చేసుకుంటాం కాబట్టి వాడు ఫేర్గా హోటల్ అంటాడు ఆ హోటల్లో ఎంత నామిన్క్లేచర్ ఉండాలో అంతా ఉంటుంది రిసెప్షన్ ఉంటుంది ఓ మెయిన్ డోర్ ఉంటుంది కరాజు గరాజ్ ఉంటుంది బెడ్రూమ్స్ ఉంటాయి గెస్ట్ హౌసెస్ ఉంటాయి ఫ్లోర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాస్తవంలో ఏమీ ఉండవు ఉంది ఐసే ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనోమయం తద్భువనం ధనామహ మనస్సు యొక్క చలనము తప్ప ఇక ఏ కొడుకు అన్నా యొక్క చలనమే కూతురు అన్నా యొక్క చలనమే లాభం వచ్చింది అంటే అది కూడా మనస్సు చలనమే నష్టం వచ్చింది అంటే అది కూడా మనస్సు చలనమే ఇది ధర్మము అన్నా అది అధర్మము అన్నా ఇది గుడ్ అన్నా ఇది ఈవిల్ అన్నా వీడు మిత్రుడన్నా శత్రువు అన్న మీకు ఎన్ని ఆపోజిట్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా మనస్సు యొక్క చలనం తప్ప ఇంకేమీ ఇంకేమీ లేదు మనోమయం తద్భువనం భామహ ఇప్పుడు చెప్పండి మనస్సు యొక్క చలనం తప్ప మరి ఏమీ లేని సందర్భంలో దానికి ఆ భువనానికి ఒక అందరూ అనుకునే విధంగా ఒక సృష్టి ఒక ప్రళయము అనేవి ఉంటాయా మేము ఎందుకంటే మనస్సు టైం అనే ఫ్యాక్టర్ కూడా మనస్సు యొక్క చలనం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనోమయమైన భువనము అంటే సినిమా తెర మీద ఉన్నటువంటి ఘటనలకి ఆరంభం ఏమిటి అంతమేమిటి అది అసలు కాబట్టి నా నిరోధో నచోత్పత్తి తర్వాత నబద్ధో న సాధక మేము అందరం కూర్చుని వేదాంతం చదువుకుంటున్నాం మనకి పేరేమిటి సాధకుడు అని ఎందుకు మనం చదువుకుంటున్నాము సంసార బంధంలో ఉన్నాం కనుక దానికోసం దాని నుంచి బయటపడ్డ కోసం చదువుకుంటున్నాం అలా ఇల్లు చదువుకుని సాధకులవయ్యాము మనం ముముక్షువులము మోక్షాన్ని కోరుతున్నాం గనక ఈ సాధకులవైనాము ఫైనల్గా మనకేం దొరుకుతుంది ముక్తి దొరికి మనం ముక్తులమవుతాం కానీ ఈయన ఏమంటారు నా బద్ధ బద్ధుడు లేడు సాధకుడు లేడు ముముక్షువు మోక్షాన్ని కోరివాడు లేడు మోక్షాన్ని పొందివాడు కూడా లేడు ఇప్పుడు వీడికి రాత్రి భయం వేసింది దెయ్యం ఉందని భయం వేసింది వెంటనే ఫోన్ చేశాడు ఆయన ఎవడో వచ్చాడు కాబట్టి దెయ్యం ఎక్కడుందో చూపించరాడు అదిగా అక్కడ ఉందో ఉన్నాడు వేసి లైట్ వేసి చూస్తే అది నీడ తప్ప దెయ్యం కానీ పోయింది దెయ్యం ఎప్పుడు పుట్టింది పుట్టే పుట్టుకేమన్నా ఉందా దెయ్యానికి లేదు పుట్టుకోలేని దెయ్యానికి నాశం ఉంటుందా అదే ఉండదు పోనీ వీడికి భయం పుట్టి ఆ భయాన్ని పోగొట్టడం కోసం ఆయన ఎవరినో పిలిచి ఆ సత్యాన్ని తెలుసుకుని భయం నుంచి విముక్తుడయ్యారు ఏమిటయింది వాడికి అంతకుముందు భయం వాడు పడ్డ భయం అది భయం ఉందని వీడు అనుకోవడం చేత భయం ఉందంటారా యథార్థంగా భయం అనే ఒక తత్వన ఉంది అక్కడ ఏమైంది వాడు బుద్ధుడు భయపడుతున్న బుద్ధుడు ఆ భయ విముక్తి కోరిన ముభుక్షువు ఆయనకి ఎవరికో ఫోన్ చేసి పిలిపించుకున్న సాధకుడు అయన తేరా వచ్చి ఫోన్ చేసి అంతా సత్యం చెప్పిన తర్వాత విముక్తుడైపోయినాడు ఏమిటైందండి వాడికి వాట్ హ్యాస్ బికమ్ టు హిమ్ ఎనీథింగ్ హ్యాపన్ టు హిమ్ నేను భయపడుతున్నాను అనుకున్నాడు తప్ప భయం లేదు అక్కడ భయం అన్నది తత్వమేం కాదు ఈ కామనలు భయాలు ఎలాంటివంటే వాటికి యథార్థతే ఉండదు వాటిల్లో వాస అదేం వస్తువు కాదు అది వాస్తవమేం కాదు అలా నేను నేను అయోగ్యం నేను ఉంటే అయోగ్యం అయిపోతాడు ఆత్మ కల్పవృక్షం అంటుంది ఆత్మ అంటే కల్పవృక్షం కల్పవృక్షం కూర్చొని ఏదనుకుంటే అది అయిపోతాడు ఒక అతను అడవి దారిలో వస్తున్నా ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తుంటే మధ్యాహ్నం ఒంటి గంట అయింది చపాతీలు అవి తెచ్చుకున్నాడు ప్యాకెట్ ఎదురుకుండగా ఒక జలాశయం కనపడింది దాంట్లో స్నానం చేసి చెట్టుకున్న కూర్చుని ఆ చపాతీలు తింటున్నాడు ఆ చపాతీల్లోకి ఏదో పౌడరో ఏదో వెసుగు తింటున్నాడు ప్రయాణంలో మరి పౌడర్ లభితే సబ్జీలో వస్తాయి మాటవలసి అనుకున్నాడు చక్కగా ఆలుగోబీ సబ్జీ ఉంటే బాగున్నాయి చపాతీలోకి అని అనుకున్నాడు అనుకోగానే తక్కువ అక్కడ ఆలుగోబీ సబ్జీ కలపడి సబ్జీ ప్రత్యక్షమైపోయింది అయ్య బాబు ఇదేమిటిది ఆలు గోబీ అంటే ఆలుగోబీ వచ్చేసింది ఆలు పాలకు అంటే ఆలు పాలకు కూడా వచ్చేస్తుందా అన్నాడు అంటే ఆలు పాలకు మహానందం అయిపోయింది చాలా చిత్రంగా ఉంది పడుకునడా పోం చేశాడు పోయిన పడుకుందుకు చెట్టు కింద ఇద్దరు మంచం ఉంటే బాగుండాలనుకున్నాడు మంచం వచ్చేసింది ఆ మంచంపై పరుక్కుని ఇద్దరు లేచాడు జేవికి ఏది అనుకుంటే అది వచ్చేస్తుంది కోపం వచ్చి దెయ్యం అనుకుంటే కూడా వచ్చేస్తుందా ఏమి అనుకున్నాడు దెయ్యం వచ్చేసాడు అయ్యే ఈ దెయ్యం మింగేసుకుందేమో అది ఏమి మింగేస్తుంది ఇలా ఉంటుంది ఆత్మ అనేది కల్పవృక్షం ఈ కల్పవృక్షం కింద కూర్చొని నాకు ఆ వస్తువు ఉంటే బాగుంటుంది అంటే అదిగో కామను పుట్టేసింది అంతే ఈ కామను నేను తీర్చుకోకపోతే నేను ఎందుకు పనికిరాను అంతే ఇంక వీడు ఎందుకు పనికిరాడంతే అయిపోయింది అంతే అది దీంతోనే పనికొస్తాడు లేకపోతే ఇంక పనికిరాడు నేను అయోగ్యుడిని అభాగ్యుని అయిపోయాడు వీడు అయోగ్యుడు అభాగ్యుడు అయిపోయాడు నాకు శని పట్టింది పట్టేసింది శని ఇంకా వేరే శని ఏమీ లేదు శని శని పట్టడం ఏంటండి వీడు అనుక్కోబట్టి వీడి మనస్సు శని అయిపోయి పట్టేసుకుందంట శని శని పట్టేసిందంట నేను పూర్ణుడను పూర్ణుడైపోతాడు ఈ భాగ్యము అభాగ్యము ఇవన్నీ కూడా కల్పనలు నేను నేను పూర్ణ ఆత్మతత్వాన్ని అదే అయిపోతాడు నాకు ఎప్పుడు బ్యాడ్లక్కే ఏదీ కలిసిరాదు ఇంకా వాడికి ఏదీ కలిసిరాదు వాడు ఏది అనుకుంటే అది అయిపోతాడు అంటే అర్థం ఏంటో తెలుసిన మీరిచ్చిన రియాలిటీయే తప్ప దానికి వేరే రియాలిటీ ఏమీ లేదంతే నేను బద్ధుణ్ణి సంసార బంధంలో అంతే ఇంత బంధంలోనే ఉంటాడంతే అంతే సో వాస్తవంగా బంధం లేదు మోక్షం లేదు ముక్తి అనేది పెద్ద టాపిక్ చార్వాకుల ముక్తి ద్రవ్యప్రధానమైన ముక్తి చెప్పారు వాళ్ళు ఏమన్నారంటే దేహమే తత్వము కాబట్టి ముక్తి అన్నా ఏమన్నా దేహాన్ని బట్టి ఉంటుంది ఈ తోటి ఈ దేహం ఉన్నంతకాలం మనం భోగాలు అనుభవించేస్తే ఎప్పుడైతే దేహం పడిపోతుందో అదే ముక్తి అన్నారు దేహం పడిపోవడమే ముక్తి అని ద్రవ్యప్రధానమైన ముక్తి చెప్పారు జైనులు దేశప్రధానమైన ముక్తిని చెప్పారు అంటే ఏమిటి ఇక్కడ ఉండే సూక్ష్మజీవుడు మహాపుణ్య ప్రభావం చేత ప్రయాణం చేసి ఆ ఏడో ఏడు లోకాలు దాటి అలక్ నిరంజనం ఏదో పైన ఇంకో లోకం ఉంటుంది అక్కడ తీర్థంకరులు అందరూ అక్కడే ఉంటారు వృషభదేవుడు మహా ఆయన ఆయన పేరేమిటి మహావీరుడు మొదలైన వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు ఆ దేశంలో ఉంటారు ఆ దేశానికి ఎవరు చేరుకుంటే వాడు ముక్తుడు ఇంకా ఆ దేశం నుంచి వెనక్కి రావడం ఉండదు అలా కాకుండా ఆ దేశానికి చేరుకోలేకపోతే మళ్ళీ వెనక్కి వస్తాడు కానీ ఆ దేశానికి చేరుకుంటే మాత్రం ఇంకా మోక్షమే ఇంకా విముక్తి తప్ప పతనం ఉండదు వారికి దేశప్రధానమైన ముక్తిని చెప్పారు నేను ఒకసారి చెప్పాను మీకు పాఠంలో జైనులకి వైష్ణవులకి తేడా ఏం లేదండి కించుమించు ఒకటే వాళ్ళ ఆ స్ట్రిక్ట్ రూల్సు భోజనం రూల్సు ఈ రూల్సు ఆ రూల్సు హడావిడి పూజలు అంత సమానంగా ఉంటుంది అవడానికి జైనులు నాస్తికులని వైష్ణవుల ఆస్తికులని ఉరికే వీళ్ళు పేర్లైతే పెట్టుకున్నారు కానీ మోరార్లస్తే సిమిలర్గా ఉంటుంది సో ఉపాసక వైష్ణవ సన్యాసి అంటే ఉపాసక సన్యాసి వాళ్ళు సర్వసంగ ప్రత్యాగం చేసి ఆత్మజ్ఞాననిష్ట అలాంటివి ఏమి ఉండవు వాళ్ళని ఉపాసన సన్యాసం అలా ఉపాసన చేస్తూ ఉంటాడు సన్యాసం పుచ్చుకుని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేస్తూ ఉంటాడు రోజు సన్యాసం పుచ్చుకు చేస్తాడు అదే ఎందుకంటే ఆ సన్యాసంలో ఉపాసనే ప్రధానమైన సన్యాసం త్రిదండి అంటేదే మరి మూడు దండాలు పట్టుకుంటాడు ఆ దండాలను ఉపాసన చేస్తూ ఉంటాడు విగ్రహారాధనాది చేస్తూ ఉంటాడు గట్టిగా ఉపాసన ప్రధానమైనటువంటి సన్యాసం అది ఆ సన్యాసాన్ని బృహదార్మ్య ఉపనిషత్తులో శంకర్లు చెప్పారు మీరు ఆ బృహధార్మిక పుస్తకాన్ని ఎప్పుడైనా దుమ్ము చూపి అప్పుడప్పుడు చదువుతూ ఉంటే బాగుంటుంది మూడు పుస్తకాలు కలిపి రెండు వేల పేజీలు ఈ రెండు వేల పేజీలు టైప్ చేసేప్పటికీ నాకు నొప్పి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఈ గూడి దగ్గర నుంచి ప్రారంభమై ఇక్కడ దాకా నొప్పి ఆ పేజీలు టైప్ చేసే ఆ పుస్తకాలు ఎవరు చదువుకోరు మీరే చదవాలి అంతే ఇంకే ఊళ్ళో ప్రపంచంలో వాళ్ళందరూ చదువుతారని మీరేమనుకోద్దు కనకరాజు గారు నేను అలా పుస్తకాలు కట్టలు కట్టుకుని ఓట్టు కూర్చుంటాను బాగా ఇద్దరికీ ఆ ప్రారంభం పెట్టాడు కాబట్టి ఆయన వాటిని కట్టలు కట్టి ఓ చోట పెట్టుకుని ఆయన కూర్చుంటాడు ఇంకట్లు కట్టి నేను ఇంకో చోట పెట్టుకుని నేను కూర్చుంటాను నాకెవరో పెద్ద విషయాలపై గొప్ప కూడా ఇచ్చారు ఈ కట్టలు పెట్టుకుందుకే కాబట్టి మీ దగ్గరున్న పుస్తకం ఎప్పుడో దుమ్ము దులిపి ఏమిటి స్వామిజీ ఇన్నిసార్లు అంటున్నాడు అసలు ఏమిటి రాశారు శంకరాచార్యులు ఈ సన్యాసం గురించి దండాల గురించి ఏమి రాశాడు మూడు దండాలు ఒక దండం ఏం రాశారు ఇంకా అసలు అనేక వెరైటీ ఎప్పుడైనా చూసి తీసి చూడండి దాంట్లో ఉన్నాయి ఈ ప్రసంగాలండి ఏ సెక్షన్లో ఉన్నాయో నేను చెప్పలేను మూడో వాల్యూంలో ఉన్నాయి ఈ ప్రసంగాలని బౌద్ధులది కాలప్రధానమైన ముక్తి చూసారా ద్రవ్యప్రధానమైన ముక్తి చారువాకులది దేశప్రధానం జైనులది కాలప్రధానం అంటే ఏ కాలంలో అయితే మీకు ఆత్మోచ్ఛేదం అంటే నేను అనేది లేకుండా పోతుందో అదే నిర్వాణము అంటే నేను అనే దీపం నేను నేను నేను అనే ఆ దీపం ఎప్పుడు ఆరిపోతే అప్పుడు ముక్తే అని వాళ్ళు కాలప్రధానమైన వాసనాక్షయ కాలమే నిర్వాణము అంటారు వాసనలు ఈ వాసనలు ఎప్పుడు క్షయమైపోతే అదే మోక్షము కాలప్రధానంగా చెప్తారు ఇంక ఉపాసక ఉపాసకులు ఉంటారు వాళ్ళు ముక్తి అంటే వాళ్ళు అలగుతారు అంటే ముక్తి గురించి నేను మీకు ఒక సమగ్రమైన విచారం చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ముక్తి అనేది లేదంటున్నాం కదా ముక్తి లేదా ఏమీ కదా ఏమీ లేదనే ముందు అసలు ఎవళ్ళెవళ ఏమన్నారో చెప్పి ఏమీ లేదని నిరూపిస్తాం అన్నమాట ఉపాసకులు ఏమంటారు అంటే దేవతాలో ప్రాప్తియే ముక్తి అంటారు ఆ దేవత ఉపాసకుడు అంటే దేవత ప్రధానంగా ఉంటుంది ఆ దేవత ఈ దేవతల మీద దెబ్బలాట్లు ఉంటాయి విష్ణువును ఉపాసిస్తేనే ముక్తి తప్ప శివుడికి ముక్తి లేదు అంటాడు ముక్తి అనేది అదొక స్పెషల్ ప్రివిలేజ్ అది అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు ఎలా అయితే మీకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉందనుకోండి ఆ టికెట్ కొనుక్కున్న వాళ్ళకే పర్మిషన్ ఎవరికి పడితే దాని వాళ్ళకి పర్మిషన్ ఉండదు అయితే ఒక విఐపి అయిన వాడికి వెంకటేశ్వర స్వామి ఆ పర్టికులర్ రంగనాయక ప్రవేశించి చూడడానికి అవకాశం ఉంటుంది మీరు నేను అలా వెళ్ళిపోతామంటే వెళ్ళిపోనివ్వరు వ్యవసాయం ఉన్నారనివ్వరు అలాగే ముక్తి అనేది కూడా ఇట్ ఈజ్ ఎ స్పెషల్ త్రివిలేజ్ అది ఎవరి వచ్చు అంటే విష్ణువు ఇస్తాడు ఆయనకి ముకుందహ అని పేరు ముకుం మోక్షం దదాపి శివుడికి ముకుందహ పేరు లేదు వైష్ణవాచార్యుడు చెప్పి మాటలు చెప్తున్నా మీ జ్ఞానం శివుడు ముకుందుడు కాదు విష్ణువే ముకుందుడు మరైతే డైరెక్ట్గా విష్ణువునే పట్టుకోవచ్చు కదా అంటే నో నో ఆచార్యుడు ద్వారా పట్టుకోవాలను విష్ణువు ఆచార్యుడు వైష్ణవ సిద్ధాంతంలో ఈ మిడిల్ మ్యాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆచార్యుడు మంగళాశాసనం చేస్తే కానీ వీడికి ముక్తి ఇవ్వడు ఆయన కూడా అంతేకాకుండా మధ్వసిద్ధాంతంలో ఏం చేశాడంటే ముక్తిని ఆ వాయుదేవుడు ఆయనే వాయుదేవుడే మధ్వాచార్యునిగా పుట్టాడు అనమాట ఆయన విష్ణువుకి పక్కనే ఉంటాడు ఎప్పుడూ కూడా ఆ వాయుదేవుడు విష్ణువుని కన్సల్ట్ చేసి ఇచ్చే సందర్భం కూడా ఉంటుంది డైరెక్ట్గా విష్ణువేనా ఇస్తారు లేకపోతే వాయుదేవుడు కన్సల్ట్ కేసి ఇస్తాడు ఇలా మాట్లాడతారు వాళ్ళు దిస్ ఈజ్ దేర్ స్కీమ్ ఆ ముక్తి అనేది అది ఎలా అయితే పెన్షన్ శాంక్షన్ అయినట్టుగా ఆర్డర్ వస్తుంది మీకు పెన్షన్ శాంక్షన్ అయింది అని ఫైనల్ ఆర్డర్ తీస్తాడు వాడు ఆర్డర్ మీ చేతిలో పెడతాడు అది వచ్చిన ఇంకా బ్యాంక్కి వెళ్తే ప్రతి మీకు పెన్షన్ వస్తూ ఉంటుంది అది మళ్ళీ ఆగిపోయే వరకు వస్తూ ఉంటుంది ఆగిపోయినప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకోవడం ఇలాంటివి ఇవ్వండి ఉంటాయి సో ఆ ముక్తి అనేది ఆ దేవత ఇస్తుంది ఏ దేవత పడితే ఆ దేవత ఇవ్వదు మీరేమో అన్ని పిచ్చి పిచ్చి దేవతలందరినీ ఉపాసిస్తే ఇవ్వదు ముక్తి ఆ విష్ణువుని ఆరాధిస్తేనే అని చెప్తారు దీనికి వీళ్ళకి కరస్పాండింగ్ ఉన్నారు షేవ వీళ్ళు ఎన్ని వేషాలు వేస్తారో అన్ని వేషాలు వాళ్ళు వేస్తారు వీళ్ళకి సరిగ్గా పోటీ వాళ్ళు షేవ అని చెప్పి మన వైష్ణవులతో నువ్వు పెట్టుకోక ఆ శైవులకి వాళ్ళకి అలు వలు చూసుకుంటావు మన వల్ల నిర్వికారంగా ఉండాలి అనివారం కాబట్టి అప్పైతే ఇక్షుతుడు గారు పుస్తకాలు అవి వాళ్ళకి ఇచ్చి చదువుకుంటాయి వినిపిస్తే ఆయన చూస్తాడు ఆయన వాళ్ళని ఇచ్చేదాడు ఎదురు పెడతాడు మరో వాళ్ళతో పళ్ళే అది ఇవ్వరు పాపం అలా అనివారు ఎందుకంటే వాళ్ళ కల్పనలు అన్నీ అలా ఉంటాయి ఈ దేవతాలోక ప్రాప్తియే ముక్తి ఈ ముక్తిలో కూడా మళ్ళీ వాళ్ళు ఐదు రకాల ముక్తుల్ని అంగీకరించారు ఈ ఉపాసక ముక్తులు ఐదు రకాల దాంట్లో వెరైటీ ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్ ఉంటాయి హెచ్చు ఉంటాయి సాలోక్య సామీప్య సాయుజ్య సార్ష్టి నాలుగు రకాలు నాలుగు ఐదు సాలోక్య సారూప్య సాీప్య సుష్ సారష్ట సాయుధ్య ఐదు ఐదు రకాల ముక్తి మంత్రాల్లో కూడా వస్తూ ఉంటాయి సారష్టి తాగుం సమాన లోకతామాప్నోతి అనే అంటే ఆ ముక్తిలో రెండు రకాల ముక్తులు సాయుధ్యగుం సలోకతాం అవు సాయుధ్యం సలోకం ఇలాంటి ముక్తుల్లో ఐదు రకాల ముక్తుల్ని చెప్పారు సాలోక్య అంటే ఆ దేవత ఏ లోకంలో ఉంటాడో అదే లోకంలో మనం కూడా ఉండొచ్చు అది సాలోక్య ముక్తి అంటే వైకుంఠానికి వెళ్ళి ఉండొచ్చు వైకుంఠంలో మకాన్ చేయవచ్చు ఇప్పుడు కలియుగ వైకుంఠం అనిపారు అక్కడ మకాన్ చేయాలంటే మీరు మకాన్ చేయగలరా వెళ్ళి అక్కడ చూడండి మీరు చేయండి చూస్తాను ఏదైనా ఒక విఏపి సర్టిఫికెట్ ఏదో పట్టుకు వెళ్తే అక్కడ పదివేలు పదిహేను వేలో లేకపోతే ఎంత కట్టాలో అంత కడితే వాడు గజిస్తాడు అప్పుడు మీరు మకాన్ చేయవచ్చు అలా ఊరికే ఎగో వచ్చాను భక్తుడి అంటే బయటికి పంపిస్తారు అలాగే అలాగే సాలోక్య ఆ లోకంలో మకాన్ చేయాలంటే ఏదో పుణ్యమో ఏదో ఖర్చు పెట్టి అక్కడికి చేరుకోవాలి తీరా చేరుకున్న తర్వాత ఎంతసేపు ఆ దేవుడికి దూరంగానే ఉండిపోతాడు సర్వదర్శనానికి తప్ప ఇంకా దేవికి పనికినాడు సాలోక్య వీడు కానీ రంగనాయకుల మంటపంలోకి వెళ్ళి ఎదుర్కొంటూ కూర్చొని కళ్యాణంలో పాల్గోగలుగుతాడు వాడి వాడి ముక్తి సామీప్య సంవాత్ బెటర్ నియరర్ టు గాడ్ సామీప్య అయితే వీడు ఆ దేవుడికి దగ్గరగా వెళ్ళగలుగుతాడే కానీ ఆ దేవుడు చుట్టూ కొంతమంది ఉంటారు వాళ్ళు ఆ దేవుడు వేషమే వేసుకుని ఉంటారు దేవుడికి నాలుగు భుజాలు ఉంటే వీళ్ళందరికీ కూడా నాలుగేసు భుజాలు ఉంటాయి వీడి ప్రారంభం వీడికి రెండు భుజాలే వేరే వర్షార్థరికి నాలుగేసు భుజాలు ఉంటాయి వాళ్ళందరేమో గదని పట్టుకుంటారు తర్వాత కౌస్తభవానికి ఉంటుంది వాళ్ళకి కూడా తర్వాత కిరీటం ఉంటుంది వాళ్ళందరికీ వీడు అవే ఉండదు వీడు బాబులు కదా స్వచ్ఛ కండువా వేసుకుని అక్కడ లోపలికి వచ్చిన దేవుడి గల్ల పెడితే కూర్చోడు పని వేరే వాళ్ళందరూ ఆ దేవుడి వేషం దేవుడికి కా ఏ రూపం ఉంటుందో అదే రూపాన్ని కలిగి ఉంటారు వాళ్ళకి పార్షదులు అని పేరు పార్షద్ అంటే సభ ఆ సభలో వీళ్ళు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మనకి ఇక్కడ లోకంలో ఉంటారు అక్కడి నుంచే వచ్చే ఈ స్కీమ్స్ అన్నీ ఇప్పుడు మీరు కొంతమంది మహాత్ములు ఉంటారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత డ్రెస్ కోడ్ ఉన్నవాళ్ళు ఉంటారు వాడు ఇదేదో పెట్టుకుని ఉంటాడు ఆ పెద్ద ఒకటి పెట్టుకుంటాడు గులాబీభూ లాగా ఉంటుంది దాని పేరేమంటారు సూది పెట్టి పెట్టుకుంటాడు బ్యాగ్జి పెట్టుకుంటారు ఆ బ్యాగ్జి పెట్టుకుంటే అది ఒక రకమైన సారూప్యముక్తి వంటిది మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు ఒక చోట ఫిక్స్ అయిపోయి ఉండాల్సిన అవసరం లేదు అలాంటి బ్యాడ్జీలు నాకు నాలుగు ఇచ్చారు మొన్న రామ్ దేవ్ బాబా వచ్చిన నేను ఎవరిలో ఇచ్చాను తీరా అక్కడికి వెళ్ళి నేను చూస్తే నేను బ్యాడ్జీలు ఇచ్చిన వాళ్ళు ముందు రూలో ఉన్నారు అహో ఈ బ్యాడ్జీకి విలువ ఉందే నేను చాలా సంతోషించు పలకరించాడు కూడా ఒక అతను మీరు ఇచ్చిన బ్యాడ్జీ పెట్టుకుని వచ్చారు చాలా సంతోషం ఏంటివే సో దీన్ని సారూప్యముక్తి అని అంటారు నేను మరో రకంగా చెప్తున్నాను మీరు అనుకోవద్దు వాళ్ళు ఇలాగే చెప్తారు మరి వాళ్ళు చెప్పిన దాన్ని మరి అలా చెప్పకపోతే ఇంకెలా చెప్తాం దట్ ఈస్ హౌ దే ప్రజెంట్ ఇట్ వాళ్ళు చాలా సీరియస్గా ప్రజెంట్ చేస్తారు నేనేమో హౌ కెన్ దట్ బీ అనే ద్వారంలో నేను ప్రజెంట్ చేస్తాను దట్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సారిష్టి సారష్టి అంటే ఏదో ఉంది అర్థం సారష్టి అంటే సారష్టి సాయుగ్య సార్ష్ఠి అంటే విష్ణువుకి కొన్ని ఆ దేవుడికి ఆ దేవత ఏ దేవతనా కావచ్చు ఆ దేవతకి కొన్ని శక్తులు ఉంటాయి ఆ శక్తులు వీళ్ళకి ఉండవు ఈ వేషాలు సృష్టిన తనటువంటి సారూప్యం వీళ్ళకి శక్తులే ఉండవు అంతే ఉండే వేషమే ఉండదు వేరే ఇంకా అంతకంటే కూడా బాగా క్లోజ్ వెళ్ళిపోతాడు దేవుడికి వీడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వక్సేనుడు ఇవాళ చెప్తుంటే విన్నాను నేను విశ్వక్సేనుడు గరుత్మంతుడు వీళ్ళు ఈ పార్శ్వ నాయకులు శివ్ విష్ణువుకు ఉండేటువంటి కొన్ని స్పెషల్ పవర్స్ కూడా వీళ్లకు ఉంటాయి ఇన్ అడిషన్ టు ద క్యారెక్టర్ ఆ చిహ్నాల బదులు ఆ చిహ్నాలకు తోడుగా పవర్స్ కూడా ఉంటాయి సారష్టి అల్టిమేట్ ఇంకా దానికంటే గొప్పది ఉంది సాయుజ్య అంటే వాడు విష్ణువు కంటే బయట ఉండనే ఉండడు విష్ణువు లోపలే ఉంటాడు అంటే ఎలా అయితే మనిషి పొట్టలో బ్యాక్టీరియా ఉంటారో అలా ఉంటారు వీళ్ళందరూ ఇది స్వామిజీ యొక్క దృష్ట్యా రాది కాదు అలా ఉంది విష్ణు లోపల ఉంటాడు కానీ సపరేట్గా ఉంటాడు అది సాయుధ్యం మళ్ళీ సెపరేట్ ఉండాలి లేకపోతే కొంతసారి ఇష్యూస్ వస్తాయి సపరేట్ ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సెపరేట్ సెపరేట్గా ఉండి మీరు బయట ఉండొచ్చు కదా బయట ఉండే తక్కువ కదా విష్ణు లోపల ఉండిపోతాడు అంటే విష్ణు తన పొట్టలో వీళ్ళని కొంతమందిని పెట్టుకుని ఇటువంటి తిరుగుతూ ఉంటాడు వీళ్ళు లోపల ఉంటారు ఎంత ఇబ్బంది అండి అంతకంటే బయట ఉండడమే మెయిన్ నా లోపల ఉండి సెపరేట్గా ఉండడం కంటే బయట ఉంటేనే తేలిక్ కదా కొంచెం గాలి పిల్చుకుంటూ కూడా అందుకే కూడా విశాలంగా ఉంటుంది స్వామీజీ అయితే దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అది ఏవో దృష్టాంతాలు చెప్తారు నేను అవన్నీ చెప్తే అది నా స్టేటస్కి సరిపడదు అది నేను చాలా చిన్నవాడిని అధ్యక్ష నేను అన్ని దృష్టాంతా నేను చెప్పను ఇక్కడతో ఆపేస్తున్నాను ఇలా వర్ణిస్తారు ముక్తులు అసలు ఏమరి ఇంకా ఆ చూసి వాళ్ళని నవ్వాలో తెలియదు చేయాలో తెలియదు ఇలా వర్ణిస్తారు అంటే ఉపాసనలో అలా ఉంటుంది ఆ ఉపాసన ఆ ధోరణి పట్టాలి ముందు అది వీడి మనస్సుకి పట్టాలి నేను ట్రై చేశాను ఉన్న విషయం చెప్పద్దు నేను ఈ ఉపాసన సామ్రాజ్యంలో కొంతకాలం ట్రై చేశాను ట్రై చేసి ఆ ఉపాసనలో వెళ్తూ నువ్వు ఏం పాఠం చెప్పావురా అక్కడ అడిగారు ఒకసారి మా నాయనగారు అయితే సౌందర్య లహర్ చెప్పానండి ఓహో లాగా అలా అయితే తర్వాత ఓసారి నేను ఏదో గట్టిగా చెప్తున్నాను శంకర భగవత్పాదులు సౌందర్యలహట్లో ఇలా చెప్పారు అని చెప్పాను నేను అయిపోయింది మా నాయనగారు ఉన్నారు అక్కడ విన్నారు అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నాం చూడు శంకర భగవత్పాదులు చెప్పింది కోర్టు చేయాలంటే సౌందర్యాలు అరేందుకు మా ఉపనిషత్తులు ఉన్నాయి భాష్యాలున్నాయి జేతులు ఉంది అక్కడి నుంచి కోర్టు చేయొచ్చు సౌందర్యాలు హరే చేయాలయా అని అడిగాడు అంటే సౌందర్యలు చెప్పారా లేదంటే చూడు సౌందర్యంలో ఇంకా చాలా ఉన్నాయి ఆయన చెప్పడానికి వీలు పడనివి చాలా ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఏటి నాన్నగారు సౌందర్య హారు శంకర్లు అలా అంటారంటే సహాయం రాసింది కాదు ఈ ఈ విధమైనటువంటి ఒక సంస్కారం ఆ పక్కన అలాగ మహావృక్షం కనుండేవారు ఎప్పుడు అలా కంపేర్ కాంట్రాస్ట్గా ఉండి వీలుగా ఉండేది ఎప్పుడు నిఘా వేసేవారు కదా నువ్వు ఇలా చదువుకో అలా చదవద్ద నిఘా ఉండేది కాదు అలా చూసేవారు అడిగితే చెప్పేవారు దాంతో ఆ ఉపాసన అది జిడ్డు గిన్నికి జిడ్డు పట్టింది అనుకోండి గిన్నెకో చేతులకో జిడ్డు పడితే అది సర్ఫో ఏదో వేసి కడుక్కుంటే కానిపోదు ఆ జిడ్డు వదిలిపోయినా సరే అంతే ఇప్పటికీ సముద్రల శ్లోకాలు కొన్ని ఎప్పుడైనా ఎవడైనా అంటుంటే నేను అనగలను లోకను గుర్తులా ఉండిపోయి మనసులో ఉన్నాయి మళ్ళీ ఆనాటి నుంచి ఈనాటి దాకా అలాంటి గ్రంథాలు చూసి టైం కూడా దొరకలేదు ఎవడైనా కావాలంటే చెప్తాను మళ్ళీ ఎందుకంటే ప్రతివాడు వన్ హ్యాస్ టు గోత్రూ వెరీ అస అడదో పాపం ఉపాసన చేసుకుంటానంటుంటే నేను ఎందుకు కాదంటాను నని రోధో నచోత్పతి క్లాస్లో కూర్చుంటే చెప్తా కానీ లేకపోతే చెప్పను నని రోధో నచోత్పతి క్లాస్లో ఎవరు కూర్చోమని అడిగా నేను అసలు ఆ క్లాస్లో కూర్చొనే ఉంది అటువంటి క్లాస్లో క్లాస్ ఈస్ లైక్ దాట్ లేకపోతే ఎందుకు చెప్తాను చెప్ప సో ఈ ఉపాసనల గురించి ఇదే పరమసత్యమంగా మాట్లాడుతూ ఉంటారు ఈ పీఠాధిపతులు వీళ్ళు పెద్ద పెద్ద పీఠాధిపతులని ఇదే సత్యం ఇంకా దీని పైమాటం లేదన్నట్టుగా ప్రస ప్రవర్తిస్తారండి దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ దీని పైమాటం లేదు అని అంటారు దట్ ఈస్ హౌ ద సో ఈ విధంగా ముక్తిని చెప్పారు ఫైవ్ ఫోల్డ్ ముక్తి ఇక రకరకాలు క్రమముక్తి శాస్త్రాల్లో చెప్తారు క్రమముక్తి క్రమముక్తి అంటే సపోజ్ మీరు ఇలాంటి ప్రశ్నలు అడిగితే అలాంటి సమాధానాలు వస్తాయి మాకు జ్ఞానం ఈ జన్మలో రాలేదనుకోండి ఏమీ పర్వాలేదయా నువ్వేం నష్టపోవు నీకు నష్టమేం రాదులే మొదలుపెట్టింది వేస్ట్ అయిపోయింది అనే బెంగొద్దు నీకు మళ్లీ జన్మలో తప్పకుండా వస్తుంది అయితే క్రమభక్తి అయితే లేదా అది అది నీ క్రమభక్తి శాస్త్రం ఎందుకు చెప్పాల్సి నువ్వు అలాంటి పిచ్చి పిలిచి అడిగేవు కాబట్టి నువ్వు ముక్తుడు ఇప్పుడు ఇక్కడ ముక్తుడవు అది తెలుసుకోమని చెప్తుంది శాస్త్రం అబ్బాయి నేను బొద్ధుండండి కాదయ్యా నువ్వు బొద్ధుడు కాదయా నువ్వు ముక్తుడు అయ్యా బొద్ధుని బొద్ధుండని అనుకుని బొద్ధుడు మాను మాను కర్ర బంధనమే ఆయో ఇవ్వు వీడి నా కొడుకు అని అన్నాడా అయిపోయింది ఓ బంధనం వచ్చేసింది ఇండి నా మానవడు ఇంకో బంధనం వచ్చింది ఇది నా ఇల్లు అది పెట్టి కట్టు వెళ్ళి ట్యాక్స్ పెట్టదాన్ని వెళ్ళి బిల్లులు కట్ట అంటే మరి నా ఇల్లు అరుకున్నప్పుడు బిల్లులు కడుతూ ఉండడం పని అంతే బంధనమే ఆయో చెట్టు ఉన్నవాడికి ఏ బిల్లులు ఉండవు గాలికి బిల్లు లేదు నీటికి బిల్లు లేదు పృథ్వీకి బిల్లు లేదు నాది అనేదానికి బిల్లు ఉంటుంది నాది అనకపోతే వాడుకోవడమే కానీ బిల్లు ఉండదు గాలి నీరు నేల ప్రతివాడు వాడుకుంటాడు బిల్లు కట్టాడు నాది అని అనుకోడు అనుకోవడానికి వీలు ఈ మట్టిని ఇటు పోగేసి ఇలా నిలబెట్టి ఇది నాది అంటాడు వెళ్ళి ట్యాక్స్ కట్టాలి మనమే పెట్టుకున్న బంధం ఎనీవే సుక్రమముక్తి సద్యోముక్తి అప్పటికప్పుడు ముక్తి వేసింది అంటాడు ముక్తి ఆల్రెడీ ముక్తుడయ్యే ఉన్నాడు ఆ బాబు ఆల్రెడీ ముక్తుడు ఇప్పుడు నేను బంధంలో ఉన్నానని అనుకున్నాడు బంధం పోయింది సద్యోముక్తి ఆ పాముకు భయపడుతున్నాడు దీపం వేయగానే ఆ మయా భయం పోయింది అన్నాడు దాన్ని సద్యోముక్తి అన్నాడు అక్కడ ముక్తి ఏముంది భయం సత్యం కాదు అక్కడ భయం సత్య భయం పోలేదు సత్య భయం పోతుందా సత్య భయం ఎక్కడికి పోదు యథార్థమైన భయం పోదు వీడు కల్పించుకున్న భయం కాబట్టి పోయింది అజ్ఞాన కల్పితమైన భయం కాబట్టి పోయింది సత్య భయం అయితే పోదు నిజమైన పావుడి దానివల్ల కలిగిన నిజమైన భయం అయితే అది అలాగే ఉంటుంది ఎక్కడికి పోదు జీవన్ముక్తి బతుకుండగానే ముక్తి బతుకున్నది ఏమిటి దేహం ఆత్మ బతుకుండడం ఏమిటి బతుకుండకపోవడం ఏమిటి విదేహముక్తి దేహం పడిపోయిన తర్వాత వచ్చి ముక్తి ఇన్ని రకాల వర్ణనలు ఉన్నాయి ముక్తి గురించి भगवा महर्षि इदंत्री तस् प्रनाश परमुक्ति मुक्त आया सदर्भाला वर्णचारे तप इवी रिटिव तपिस्टे अलमेट ट्रूत् इवेमी का परमार्थ मुक्ति नाशा की परमार्थ मुक्ति अगर గెయిన్కి పరమార్థము గెయిన్ అంటూ ఏమీ లేదు ఒకటి నశించాలి ఏమిటి నశించాలి అంటే ఇదంత్రయం వా విన క్యహంధీ అహం నేను అనే బుద్ధి పుట్టిందా లేదా అది పుట్టినప్పుడు ఇంకో రెండు పుడతాయి దాంతోపాటుగా అది ఒక్కటి సెపరేట్గా పుట్టదు అది ఇంకో రెండింటిని కలుపుకుని పుడుతుంది ఆ రెండు ఏమిటి జగత్తు ఈశ్వరుడు నేను అనగానే ఎదురుకుండా జగత్తుంటుంది ఈశ్వరుడు ఉంటాడు ఆ ఈశ్వరుడు ఈ జగత్తుని వీడిని కలిపి సృష్టించాడని ఏమంటే నేను లేనప్పుడు తస్యా ప్రణాశ ఆ నేను లేదు అహంధీ లేదు తస్యా స్త్రీలింగం ధీ స్త్రీలింగం కదా వ్యాకరణం మాకు వ్యా మాకు తత్వ తర్వాత ముందు విభక్తులు వచనాలు లింగాలు అన్ని పెర్ఫెక్ట్గా ఉండాలి సంస్కృత విద్యార్థులు అంటే తత్వం వాడు తర్వాత చూడవచ్చు ముక్తి తర్వాత ముందు విభక్తి వచ్చినా లింగ తేడా రాకూడదు సో తస్యా ప్రకాశ ఆ అహంధీ యొక్క వినాశము అది లేకుండా పోతే ఈ మూడు లేకుండా పోతాయి అహంధితో పాటుగా దేవుడును జగత్తు కూడా లేకుండా పోతుంది కాబట్టి తెలివిగా ఉండి అంటే నిద్రలో ఎలాగో అవుతుంది పని తెలివిగా ఉండి అహంధి యొక్క వినాశమే ముక్తి అని చెప్పారు ఎవరికి ముక్తి ఎందుకంటే వాళ్ళు పాడుకుంటూ సరే హ్యాపీగా ఉంటారు వాళ్ళ మనస్సుకి ఫాదాన్ని కలిగిస్తుంది చాలా బాగుంది అన్నారు బాగుంటుంది కూడా ఉపాసన వరకు బాగానే ఉంటుంది ఉపాసన అవసరం ఉపాసన చేస్తే కానీ అంతఃమశుద్ధి కలగటం ఉపాసన చేస్తున్నారు కాబట్టి అదంతా పరమార్థంగా అనక్కర్లా కాబట్టి అహంధీహి అహంకారము అహంకారము మరే అధ్వానం నేను కర్తను భోక్తను ఈ కర్తృత్వ భోక్తృత్వాలు లేకున్నా కూడా అహం అనే ప్రత్యయం ఉంటుంది ఈ అహంప్రత్యయాన్ని శోధన చేయాలంటే సాధనప్పుడు ఏం చేయాలంటే అహంప్రత్యయం గురించి పాఠం తెలుసుకున్న తర్వాత కూర్చునే అహం అని అహంని ధ్యానం చేయాలి అహంగ్రహోపాసన చేయాలి అది అలాంటి ఉపాసన చేయాలి ఉపాసల్లో అహం వేరు దేవత వేరు కానీ ఇక్కడేమవుతుంది అహమ్మే దేవత అహమ్మే ఉపాసకుడు అహం అహమస్మి అని కనుక మీరు ధ్యానం చేసినట్లయితే అప్పుడు అహం విలీనమైపోతుంది అహమి లీనకే అంటే అంటూ మనకు ఉపదేశ సారంలో వస్తాయి వాక్యాలు మీకు మహర్షి కాబట్టి ఎప్పుడైతే అహం విలీనమైపోయిందో అప్పుడు మీరు ముక్తులే యూఆర్ ఆల్రెడీ ముక్త ఈ అహం పైకొచ్చి ఆ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ నేను సర్వము కంటే భిన్నంగా ఉన్నాను అనే భావనకే అహం అని పేరు ఆ ధారణ ఆ కంక్లూషన్ అది బలంగా ఉంటుంది దానికే అహం అని పేరు అది ఉండబట్టే వీడు సెపరేట్ అయి ఉన్నాడు అది లేదనుకోండి సర్వాత్మ భావనలోకి వెళ్ళిపోతాడు సర్వము అహం సర్వం అని తెలిసిపోతుంది అదే ముక్తి అంటే సర్వాత్మభావమే ముక్తి ఈ మీరు బులధారం గీతంలో ఉన్నక్కడ చాలా విస్తారంగా వస్తుంది తర్వాత గీతలో నేను ఎంతో చెప్పాను మళ్ళీ ఆరోధ్యాయంలో రాబోతుంది ఈ సర్వాత్మభావం చాలా గట్టిగా ఉంటుంది అక్కడ ఆ గీతలో ఆరో అధ్యాయంలో అందుగురించి ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పేసి నేను గంటలు ఎందుకంటే చాలా టైం పడుతుంది దానికి ఆ సర్వాత్మభావాన్ని ప్రతిపాదించటానికి కాబట్టి అహం నేను సర్వం నుంచి విడిపోయి ఉన్నాను ఆ బబుల్ అండి వాటర్ బబ్బుల్ జలాశయంలో ఉంటుంది నేను జలాశయం కంటే భిన్నంగా ఉన్నాను ఎక్కడ ఉన్నావు జలాశయంలో ఉన్నాను ఎక్కడి నుంచి పుట్టావు జలాశయంలో నుంచి పుట్టా ఎక్కడ కలిసిపోతావు జలాశయంలో కలిసిపోతా ఇప్పుడు ఎలా ఉన్నావు జలాశయం కంటే భిన్నంగా ఉన్నాను అది అహం అంటే